హరిజ్యోన్న హరి బ్రహ్మానందం పరదం జ్ఞానమూర్తి ద్వంద్వవాతీక గగనసదృశం ప్రమ స్యాదిలక్ష్యం ఏత్యం హిమద మద మధి సాక్షిదూత భావాతీతం హి సు నమా నమో బ్రహ్మాభ్యో బ్రహ్మవిద్యా సాంప్రదాయ చదుర్భ్యో స ఋిభ్యో మహాభ్యో నమోగురువ్య సర్వప్లవర ప్రజ్ఞానఘన ప్రత్యో బ్రహ్మైవాహమస్ అహం పదార్థరీత సశివసరంభా వ్యశాస్మదాచారర్యం వందే గురు పర పరా తరితో నమ శివరా దీక్షల శిష్య గురు క్రి అతని శిషు విరసు భక్తుడసు తద్ధ రూడసు శివరామదీక్షితుల శిష్యవరు దప్పయమంత్రి అతని శిష్యువీ భూమిన పరశురామ వంశోద్భవ సీతారాముల భక్తుడ సుమ్ తద్బోధ ప్రయుక్తుడ సుమ్ శవనీయులకు మీరు ఉత్సాహముతో ఈ గాథ విని నే గంధార్ధములచే వినిపిను భక్తుడ సుమ్మి తద్బోధ ప్రయుక్తుడ గురు గురువుగారులను గురు పరంపరను స్మరిస్తూ శిష్య పరమాణువుగా ఈ కదార్థాలను వివరించబోనుకుంటున్నానని సభా విజ్ఞాపనగా తెలియజేస్తున్నారు వారి పరమేశ్వరి గురువు అయినటువంటి శివరామ దీక్షితుల శిష్యవరుడు అపబ్రహ్మంగారు అతని శిష్యుడు పరశురామ వంశోద్భవ సీతారాముడు ఆయన శిష్యులు భాగవత కృష్ణదేశ ప్రభువులు తేట తెనుగున ఈ కదార్థాలని అందిస్తున్నారు అయితే ఈ కదార్థంలో ఉన్నటువంటి విశేషం ఏమిటంటే భక్తుడా సుమి తద్భుత ప్రయుక్తుడా సుమి ఈ రెండింటిలో సూచన వాక్యం భక్తు భక్తి అంటేనే అర్థం ఏమిటంటే విభక్తము కానిది అంటే వేర్పాటు వేదము వేర్పాటు వాదముతో పని లేనటువంటిది ఆ వేర్పాటు వాదన లేనటువంటిది వేర్పడినటువంటి వేరువేరుగా ఉన్నటువంటి స్థితి లేనటువంటి దానికి భక్తి అని పేరు అలాగా ఎప్పుడైతే గురుశిష్య ఐక్యతా సిద్ధి అనే స్థితిలో ఉండి ఉన్నది బయలు లేనిది ఎదుక అనేటటువంటి నిర్ణయాన్ని కందార్ధములుగా చెప్పే అని చేపడుతున్నారు కాబట్టి ఇక్కడ భక్తుడా సుమ్మి అంటే అర్థం ఏమిటంటే గురు శిష్య ఐక్యతాసిద్ధి స్థితిలో ఉన్నటువంటి వారు ప్రయుక్తులు సాధారణంగా ఈ ప్రయోక్త ప్రయుక్తి అనేటటువంటి ప్రయోగాన్ని ఎలా చేస్తారంటే నిజానికి వక్త వర్త అంటే తాను బాగా అధ్యయనం చేసి తాను తెలుసుకున్నటువంటి శాస్త్రజ్ఞానం ద్వారా అనేక రకములుగా బుద్ధిబలంతో వ్యాఖ్యానం చేసే ఆయన వర్త ఎవరైతే ఈ వర్తస్థాయి నుంచి గురుకృపని పొందుతారో సాధకులవుతారో వాళ్ళు గురు కరుణ చేత పొందినటువంటి ఆచార్యుని కరుణ చేత పొందినటువంటి అనుభవ జ్ఞానాన్ని అందించే ప్రయత్నం చేసేటటువంటి వారే ప్రవచనం చెప్పడానికి అర్హులు ఇవాళ పండితులు కూడా చెప్పేదాన్ని ప్రవచనం అనేటటువంటి పద్ధతిగా సామాజిక భాష్యం చెప్పేవాళ్ళు అంటే సామాజిక వ్యాఖ్య చెప్పేవాళ్ళది కూడా ప్రవచనం అనేటటువంటి ధోరణిలో వ్యవహరిస్తున్నారు కానీ పెద్దల సాంప్రదాయంలో ప్రవచనం చెప్పాలి అంటే తప్పక ఆత్మనిష్ఠుడే ఉండాలి తప్పక బ్రహ్మనిష్ఠుడే ఉండాలి అటువంటి వాళ్ళు చెప్పేదానికే ప్రవచనం అని పేరు ఉదాహరణకు చిత్రాంనాయ పీఠాలలో ఉన్నటువంటి శంకర పీఠాలలో ఉన్నటువంటి ఆది ఏర్పాటు చేసినటువంటి పీఠ పారంపర్యంలోని వారందరూ కూడా చెప్పేదానికి అనుగ్రహ భాషణం కారణం ఏమిటంటే వారి భాషణం ద్వారా ఆ శ్రోతలలో వినేటటువంటి వారిలో ఆ జీవన పర్యంతము మార్పు తేగలిగేటటువంటి ప్రభావశీలమైనటువంటి శబ్దజాలాన్ని తమ జప తప నియమాదుల చేత యజ్ఞ యాగాది ఋతువుల చేత విశేషమైనటువంటి దైవీ శక్తిని పొందినటువంటి వారు వారి వాక్కులందు ఆ సంయమన శక్తి చేత వచ్చినటువంటి ఆత్మ సంయమన యోగం అనుష్ఠించడం ద్వారా వచ్చినటువంటి దైవీ శక్తి నిక్షిప్తం చేసినటువంటి వాక్కులను వారు ఆ వినే వారి యొక్క జీవనాన్ని మార్చడానికి ప్రత్యేకంగా వారి హృదయంలో ప్రవేశించేటటువంటి పని చేస్తున్నారు కాబట్టి వారికి వారు అనుగ్రహ భాషణి ఎవరైతే శిష్యుల హృదయాంతరాణములందు చైతన్య రూపమైనటువంటి మెలకువని తీసుకుని రాగలుగుతున్నారో వాళ్ళందరూ చెప్పేదానికి ప్రవచనం అనిపేది కాబట్టి చైతన్యాన్ని ఉద్ధరించగలిగితేనేమో అనుగ్రహ భాషణం అనిపేది బుద్ధిని చైతన్య స్థాయికి ఉద్ధరించగలిగేటటువంటి విధానం అయితే ప్రవచనం అనిపేది కాబట్టి పండిత వర్యులైనటువంటి వారు అందరూ కూడా మాట్లాడేదానికి వక్తలుగా మాట్లాడుతున్నారు కాబట్టి ఈ రకమైనటువంటి శబ్ద ప్రయోగంలో విచారణ చేసి ఉచితమైనటువంటి పద్ధతిలో మనం వ్యవహారాన్ని కలిగి ఉండాలి అంటే తగుపాటి గురువుని అన్వేషించేటప్పుడు వారు వర్తల ప్రయోక్తల అనుగ్రహ భాషణం చెప్పగలిగినటువంటి సద్గురువర్యుల లేక మౌనస్వాములుగా ఉన్నటువంటి మహానుభావులు కేవలము దర్శనం చేత మాత్రమే ఉద్ధరించగలిగే సమర్థులైనటువంటి వారు ఎవరైతే ఉన్నారో అటువంటి మహానుభావులు భగవాన్ అని చేత పరమహంస పరివ్రాజకాచార్య అని సంబోధించబడే వాళ్ళు కానీ ఈ రీతిగా సంబోధనలు ఉన్న వాళ్ళందరూ కూడా వారు మౌనం ద్వారా కూడా ఉద్ధరించగలిగే శక్తి కలిగినటువంటి ఎవరైతే ఈ పరమేశ్వ గురు అన్న స్థాయి వారు మౌనం కూడా శిష్యులను ఉద్ధరించగలిగి एन कं वहज निरकलमाधि निष्ठ दाटे उन्वि वाकटी वारी वार अभवज्ञा स्थित ने बी वारी वारी, वारी, वारी आया रकल नाम एपड़ता उठाई निजा नाम शिष्यु उद्धरण को बाटल अलागे इकड़क तदोध प्रयोक्ता अंटे तद्बोध अट्ठाई बोध विषय में संस्कृत प्रयोग प्रबोध तदोध इलाट मन प्रयोग चूड़ा निजा की बोधकड़ अंत अर्थे अभवज्ञा कभी महानुभावे शास्त्रा बध्ययन चेता ताचरी తాను ఉద్ధరించబడినటువంటి స్థితి గురించి చెప్పడానికి బోధ అని పేరు అంటే తనను తాను ఉద్ధరించుకోగలిగిన శక్తి మాత్రమే కలిగినటువంటి వాళ్ళు చెప్పేదానికి బోధ అని పేరు మరొకరిని ఉద్ధరించగలిగేటటువంటి శక్తి కలిగినటువంటి వాళ్ళు చెప్పేటటువంటి దానికి ప్రబోధ ఈ ప్రబోధ కాలంలో గురువు శిష్యుడి అంతరంగంలో ప్రవేశించేస్తారు ते अतंत अतन या जीवंत अवस्थात्रयम निविड़ीकृतमता अक्षण आ गुर यालं आ गु चेत चेष्ट भाव प्रभाव ज्ञान सक्षित्व साक्ष्यतीत अनेट लक्षण शिष्युड़ आविर्भविस्ट प्रबोधवर ఆ రీతిగా దాటిస్తారు ఇది ప్రబోధ పద్ధతిగా దాటించే పద్ధతి ఇక దీని పైది తద్బోధ తద్బోధ అంటే తత్ తత్వం అనేటటువంటి ద్వంద్వం లేదు అక్కడికి ఉన్నది తత్తేనే నిర్ణయమైనటువంటి వారు ఉన్నారో వారికి వస్తుమద్ రహితంగా తదరహితంగా ఆవరణరహిత పద్ధతిగా సూచన చేసేటటువంటి విధానానికి తద్బోధ व्याख्य तो पे केवल सूचना चेतनेगेटता पूर्ण गुर व निज गुर व अला अदे रीति सत्शिष्युर उ अतड़ की तम रही पद्धति केवल तत्व ब्रह्म निष्ठु काब्जी సూచన మాత్రం చేత మౌనోవ్యాఖ్యగా చేయబడినటువంటి ఏ సూచననైనా తెలుసుకోగలిగిన సమర్థుడు కాబట్టి అటువంటి వారికి తద్బోధ ప్రయోక్త అంటున్నారు అయ్యా కేవలం సూచన మాత్రంగా చెప్తే ఈ ఎరుకని లేని ఎరుకగా గుర్తుపడడం కష్టంగా సూచన బయలును దర్శించడం సులభమే కాబట్టి సూచన ద్వారా బయలును దర్శించి लेक पद्धति वापसी गोधा पद्धति वालक ने विपचे स्थाई की स्थिति की ना लेवन ने, की। ने, ने तो कल प्रयाणमच विज्ञापन इन भक् కాబట్టి తద్బోధకి పూర్ణబోధ అని కూడా ఒక పేరు ఈ పూర్ణబోధ ఆఖరి బోధ అట్లాగే దీని తర్వాత విశేషమైనటువంటి బోధలు ఏమీ ఉండవు అన్నమాట ఎందువల్లంటే కందము అంటేనే మూలము అని ఒక అర్థం కందార్థము అంటే మూలమును వివరించే ప్రయత్నం కారణం ఏమిటంటే షోడసి అంటే మూలాన్ని గుర్తరిగే శరీరం ఏది లేదు అంటే మూలమే లేదు శరీరము ఏమి అనేటటువంటి రెండు నిర్ణయాలని దృఢంగా అందించేటటువంటి విధానం మూలాన్ని గుర్తెరిగే శరీరం ఏదీ లేదు అంటే ఏ శరీరము నీవు కాదని తెలుస్తూనే ఆయా దేహములందున్న దేహివి కూడా నీవు కాదని అపవాదం చేసే పద్ధతిని పూర్ణబోతా అంటారు కాబట్టి దీక్షాత్రయంలో చిట్ట చివరిదైనటువంటి పూర్ణం ఇది దీనికి అద్వైత పద్ధతిలో శాంభవి అని పేరు అచల పద్ధతిలో పూర్ణము అని పేరు ఎందుకంటే అద్వైతంలో శాంభవి దీక్ష పొందినటువంటి వారు మాత్రమే అచల పద్ధతిగా ఈ పూర్ణ యోగ దీక్షకి పూర్ణ దీక్షకి లేదా పాదుకాంత దీక్ష లేదా మహా దీక్ష ఏ పేరు పెట్టినప్పటికీ ఆయా సాంప్రదాయ అనుసరించి చిట్ట చివరి వీటిని అనుసరించి ఆ చిట్ట చివరి నిశ్శబ్ద బ్రహ్మమును ప్రయత్నం పరబ్రహ్మ నిర్ణయాన్ని తెలియజెప్పే ప్రయత్నం ఎరుక లేనిదని నిరూపించే ప్రయత్నాన్ని ఈ వివరణ ద్వారా సూచించే ప్రయత్నం చేస్తున్నారు అంటే పంచకోశ విచారణ మనో మనోపరిధిలో విశేషమైనటువంటి వ్యాఖ్యతో ఒక యాభై వంద పేదిలు కేవలము జీవభావము ఆత్మభావం పరిధిలోనే చెప్పేటటువంటి విధానం ఈ పూర్ణ బోధాంతర్గతముగా పనికిరాద కేవలము సూచన మాత్రం చేత తెలుసుకోగలిగేటటువంటి బలాన్ని కలిగి ఉన్నవాడై ఉండాలి సత్యస్సు అని చెబుతూ స్థవనీయులకు మీరు అంటున్నారు అంటే నిజానికి నిజ గురు కరుణ స్వగురు నిజగురు పరమగురు పరమేశ్వరి గురు అనేటటువంటి గురు పారంపర్య విధిన సిద్ధపడినటువంటి సత్శిష్యుడు స్థవనీయుడు పొగడ తగినవాడు స్థుతింప కారణం ఏంటంటే గురు శిష్యు ఐక్యతా సిద్ధి పొందినప్పుడు గురు శిష్యులకు అభేదమవుతుంది కాబట్టి గురువు సశరీరి అయినా అశరీరి అయినా ఆ పూర్ణగురు ఆ పరమ ఆ పరమేశ్వరు గురు వారి వారి శిష్య పారంపర్య రూపంలో ప్రకటితమవుతూ ఉంటారు కాబట్టి శిష్యులు స్వయముగా చేసేటటువంటిది ఏమీ లేదు వెట్రుక ఎరుకతో మాత్రమే శిష్యుడు గురువును ప్రకటితం చేసేటటువంటి పనిలో ఉంటాడు ఆయన ద్వారా గురువే ప్రకటితమవుతూ ఉంటాడు అశరీర గురు పారంపర్యం అంతా కూడా ఈ రీతిగానే బాలభావని ఎందు సుస్థిరమైనటువంటి ప్రకటిత్వాన్ని కలిగి ఉన్నది పరమహంస శరీరం విడిచిన తర్వాతనే వివేకానందుడు విశ్వవ్యాప్తమైనటువంటి కార్యక్రమాలని చేపట్టారు వారిలో ఆ బలం ఎక్కడిది అంటే పరమహంస నా ద్వారా ప్రకటితమవుతున్నారు అన్నారు ఈ రీతిగా అరవిందుల ద్వారా మాతారవిందులు అరవిందులు శరీరం విడిచిన తర్వాత మాతారవిందులు విశ్వవ్యాప్తమైన కార్యక్రమం చేపట్టారు వారు కూడా ఇదే ప్రవచించారు వారందరూ కూడా ఈ ప్రవచనం చెప్పినటువంటి మహానుభావులందరూ బ్రహ్మనిష్ఠులందరూ కూడా వారి వారి గురు వారందరూ అశరీరులై ఉన్నప్పటికీ కూడా ఆ మహానుభావులు ఆ వాసి సాంప్రదాయమైనటువంటి మహర్షులందరూ కూడా ఈ సశరీరులైనటువంటి శిష్యుల ద్వారా ప్రకటన కాబట్టి శిష్యులకు కూడా ఇక్కడ ఒక నియమని చెప్తున్నారు ఏం చెప్తున్నారంటే వారు ఏదైనా చెప్పేటప్పుడు వారు పెద్దల ద్వారా విన్నటువంటి ఒకటి రెండు సూచన వాక్యాలని మొట్టమొదటి ప్రస్తావించి లక్ష్యార్థముగా వాటిని వివరించి తరువాత ప్రామాణికమైనటువంటి శాస్త్ర వాక్యాల ద్వారా వాటిని అందించే ప్రయత్నం చేసినప్పటికీ సాంప్రదాయ విధికి భిన్నముగా కాకుండా తమదైనటువంటి ప్రత్యేక వాక్యాలను జోడించకుండా స్థాయి భేదాన్ని జాగ్రత్తగా గమనిస్తూ స్థితి భేదాన్ని అర్థమయ్యేటట్లుగా అందించే ప్రయత్నం చేస్తూ వినేటటువంటి వారి యొక్క మానసిక స్థాయిని హృదయాంతర్గత స్థాయిని లేవనెత్తేటటువంటి పద్ధతిగా అంటే కనీసం ప్రవచన స్థాయిలో ప్రయోక్తగా బ్రహ్మనిష్ట చెడిపోకుండా అద్వైత సిద్ధి చెడుకోకుండా గురు శిష్య ఐక్యత సిద్ధి చెడుకోకుండా అశరీర గురు ప్రకటనకు మాత్రమే ప్రకటన తాను తనను తాను నియమించుకునేటటువంటి పద్ధతిగా ఆ స్థితి ఎంత దృఢమైనటువంటి నిలకడ కలిగిన వారై ఈ నడక చేపట్టాలి అందువలనే మీరుత్సాహముతో ఈ గాథ వినుడి గాధ అన్నారండి ఇక్కడ గాథ అంటే ఏంటంటే గతములు గురించి చెప్పేది అని వాచం మరో అర్థం అనక ఏదైతే సృష్టి యొక్క ఆద్యంతముల నుంచి వివరించబడుతుందో సృష్టి యొక్క ఆద్యంతములలో ఉన్నటువంటి మార్పు లేనటువంటి పరిణామరహితమైనటువంటి సాక్షి అతీతమైనటువంటి కురియాతీతమైనటువంటి ఇప్పుడు మొదలైందని చెప్పడానికి వీరు లేనటువంటి దాని గురించి చెప్పేదానికి పేరు గాథ అందుకని పెద్దలు ఏం చేశారంటే వేదవ్యాసుడు అష్టాదశ పురాణాలు రచించినప్పుడు కొంతమంది ఆ పౌరాణిక ప్రశంసని తప్పుపెట్టిన వారు ఉన్నారు అప్పుడు కూడా చారువాకులు ఉన్నారు వారందరికీ ఒకటే మాట చెప్పారు నా ఉద్దేశ్యం ఎవరైతే ప్రస్థానత్రయాన్ని అర్థం చేసుకోలేకపోతున్నారో ప్రస్థాన తలయాన్ని అందుకోలేనటువంటి బుద్ధిశక్తి కలిగినటువంటి వారికి ప్రజ్ఞా విశేషం లేనటువంటి వారికి ధీ లేనటువంటి వారికి వారిని సంసిద్ధులని చేయడానికి మాత్రమే నేను అష్టాదశ పౌరాణిక పద్ధతిగా చెప్తున్నాను కాబట్టి ఆయా పురాణముల యొక్క మూలమును శోధించటం వృథా అన్నారు కారణం ఏమిటంటే అవి అంటే అర్థం ఏమిటంటే మానవుడి యొక్క పరిణామకాలంలో అతనిలో ఏర్పడుతున్నటువంటి అజ్ఞానాన్ని భ్రాంతిని మూఢత్వాన్ని పోగొట్టడానికి అఖండమైనటువంటి విశ్వాసాన్ని భక్తిని కలిగించే ప్రయత్నం చేస్తూ జ్ఞానమార్గంలో ప్రవేశింపజేయడానికి సంజ్ఞారూపకమైనటువంటి బోధనగా అతనిలోని ఆంతరంగికమైనటువంటి శుద్ధిని శాశ్వతమైనటువంటి శుద్ధ సత్వమైనటువంటి స్థితిలో అతన్ని ప్రవేశపెట్టడం కోసం చెప్పబడే వాటికి గాధలని పేరు ఇది ఒక స్థాయి కానీ ఏ పరబ్రహ్మమైతే పంచక్రియలకు ఆవల ఉన్నదో అంటే సృష్టి స్థితి లయ ఆవిర్భావ తిరోధానములకు ఆవల ఉన్నదానికి పరబ్రహ్మని ఈవల ఉన్నదానికి బ్రహ్మం కాబట్టి ఈ వల ఆ వల అన్న నిర్ణయం తెలిసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పగలిగినటువంటిది గాథ వాళ్ళ తెలిసినటువంటి నిర్ణయాన్ని ఏ రూపంలో చెబితే ఏ కాలంలో వారైనా సరే దాన్ని తెలుసుకొని దర్శించి ధరించగలరు అటువంటి పద్ధతిని నేను స్వీకరిస్తున్నాను यह अनेद्धति उत्साह चपबड़ी अंदर अंता पद्धतिन कोई वेदात पद्धत अभी कुछ निस्सार निर्वेदा कनबड़ता है निर्वीय का कड़ता निस्पृह कदार्थम ఏ ఉపనిషత్తు అయినా కూడా పరబ్రహ్మ నిర్ణయం లక్ష్యంగానే చెప్పబడింది షల్లింగ నిర్ణయంలో ప్రయోజనం పరబ్రహ్మ కాబట్టి వేదాంతం యొక్క పరమ ప్రయోజనం ఏమిటంటే పరమును నిర్ణయించడమే అట్టి పరమును నిర్ణయించే పద్ధతులలో బోధా పద్ధతులలో ఈ గాథా సూత్రము ఉత్సాహభరితమైనటువంటి సూత్రం అటువంటి పద్ధతిని నేను మీకు వినుడి आ गाधा पद्धति विन कंदे विपूँ गाधा पद्धति की कंदर्धम वृत्तम काम यानी मूल छेदम चेटा कावास सूचन का प्रयत्न विने वाल भक्तु तोध प्रारंभक उदेन स्थिति कल आती नि विनम बोध पूर्त प्रयोक्त स्थित अंत मेल्पोन अटे एरक लेनी पद्धति मेलकोनि अटक वयोक्त अलावर मेलकोन వారు శిష్య అనేటటువంటి మునికిని రెండింటినీ కూడా ఆవరణలు గురు అనే ఆవరణ శిష్యుడనే ఆవరణని నిరసించగలిగేటటువంటి సమర్థతను పొందినటువంటి వారు మన శిషి వినోగి గురులో కల పెద్ద జ్ఞాను ప్రణీబూక చేతి నిజ తపపు ఘనమతిమంతృకే ప్రాథీస్ నను మీ కటాక్షిక్షణమో వీక్షిదు ఈ సభా విజ్ఞాపనలో మరొక విజ్ఞాపన చేస్తారు మనసిచ్చి వినుడి ఇకనొక మనవిడి నాపాలి గురుని మరిలోకల నేనను చూపని పెదలాజ్ఞను పని భూనుక చేస్త పద్యములి తపొప్పులేర్పడ విధుడన్నీ ఘన మతిమంతుడు కనుక నే నను మి కటాక్షే క్షణముల పద్యములన్నీ తప్పుడనీ ఇది పదవి మనసిచ్చి వినుడి మొదటే చెప్పేశారు ఎలా వినాలో एवरते अंतक लो वाले मनोजय लेने वाले वो कंद निष्प्रयोजन वारेजर काबी प्राथमिकम अर्हता मनोजय एवरकते अंतरण लेने అంతఃకరణం ప్రజ్ఞయందు విలీనమై స్థిత ప్రజ్ఞత్వాన్ని కలిగి ఉన్నవారు ఉంటారు వాళ్ళు ప్రాథమికంగా అరువులు వినటానికి సరే విన్నారండి అంటే ఏం చేయమన్నాడు ఇకనొక మనవి ఇంకో మనవి చేస్తున్నారట గురుని మధులోపల ఆయన వారి యొక్క గురువుగారి హృదయ స్థానంలో నిలకడ వాడై स्थित नीचे नोधिस्ना का बट्टी आ स्थित चैतन्य स्वाधीनता द्वारा पंदाली अने सूचन चुप विन अंत ने स्थित प्रज्ञी तवाल बोध ग्रहित चैतन्यवाधीन वो अर् अटे ఈ బోధంతా కూడా పెద్దల ఆజ్ఞను పని భూముక చేసింది అంటే నేను చెప్పాలని అనుకోలేదయ్యా గురువుగారి కరుణ చేత గురువు గారి కృపా వర్షము వ్యక్తమయ్యేటటువంటి వాహకముగా మాత్రమే నేనున్నాను వారి యొక్క కింకరుడను అంటే అర్థం ఏమిటంటే కైంకర్యము తెలియని వానికి ఈ అచల సిద్ధాంత బోధ అర్థం కాదు అంటే సమస్తమును గురువుకు కైంకర్యముగా సమర్పించగలిగేటటువంటి సమర్థుడైన వాడికి మాత్రమే ఆ ఆజ్ఞనను వర్తినించేట శక్తి కలుగుతుంది హనుమంతుడు అంటాడు శ్రీరాముని ఆజ్ఞానువర్తిని అంటాడు సుందరకాండలో నీవెవరయ్యా అంటే నేను శ్రీరాముని దాసుడు అంటాడు ఆజ్ఞానువర్తిని అంటే హనుమకు రాము శ్రీరామచంద్రునికి అభేదం అనమాట ఇట్లా ఆజ్ఞానువర్తులై ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వేరుగా ఉండే అవకాశం లేదు మన భారతీయ సాంప్రదాయంలో వివాహ సాంప్రదాయంలో కూడా అగ్నిసాక్షిగా వివాహ కాలంలో సదస్ అనేటటువంటి సందర్భంలో నాగవల్లి అనే సందర్భం వాస్తవానికి అది నాకవల్లి అనేటటువంటి దాంట్లో కూడా వివాహకాలంలో అగ్నిసాక్షిగా అరుంధతి వశిస్టుల సాక్షిగా అరుంధతి సాక్షిగా ఇంకా పంచభూతాల సాక్షిగా ఇలా అనేక రకాల సాక్షిత్వాలతో వివాహ ధర్మంలో కూడా ఆజ్ఞానువర్తిని అనేటటువంటి నిర్ణయాన్ని మనకు అందిస్తుంది కానీ ఎవరికి వారు వారి వారి స్వేచ్ఛాప్రియత్వంతో జీవించడం వలన ఈ ఆజ్ఞానువర్తులై జీవించేటటువంటి కైంకర్య పద్ధతిని ఆశ్చర్య ఆశ్రయించలేకపోవడం వలన అనేక క్షేత్రాలలో మూల విరాట్టుకు చేసేటటువంటి వాటికి కైంకర్యములని పేరు అంటే ఆ దివ్యత్వానికి ఈ ఆచరించేటటువంటి భక్తుడికి ఆ భేదత్వం ఉంటుంది ఆ కైంకర్యము ఆ కైంకర్యంలో అత్యంత ముఖ్యమైనటువంటిది హారతి హారతి ఇది హారతి ఆ ఆరతి కర్పూరం వల్ల నాలో ఉన్న అహం హరించుకోవాలి ఎరుక హరించుకుపోవాలి నేను హరించుకుపోవాలి నేను నాహంగా మిగిలిపోవాలి అనేటటువంటి నిర్ణయాన్ని ఆ కైంకర్యంలో చెప్తున్నాను కాబట్టి కర్మయోగ లక్ష్యం కూడా ఈ నాహమే అలాగే భక్తి యోగ లక్ష్యం కానీ జ్ఞానయోగ లక్ష్యం కానీ ఈ ఎరుకని విడిపించుకోవడం మాత్రమే అక్కడ లక్ష్యార్థంగా సూచించబడుతున్నప్పటికీ మరుగై ఉండడం చేత మిగిలిన విశేషమైనటువంటి కర్మ ప్రభావం బలంగా పనిచేయడం వలన గుణ బలంగా పనిచేయడం వలన మేము వేరే దేవుడు వేరే బలమైన వాదం జీవభావంలో పనిచేయడం వలన ఆ పంచభ్రమలు ఉడగకపోవడం ఆ రకమైనటువంటి వేరు వేరు వేరువేరుగా ఉన్నటువంటి స్థితిలో ఉన్నటువంటి వారందరూ తప్పక మొట్టమొదట తమ అంతరంగ జయాన్ని మనోజయాన్ని సాధించినటువంటి వారై ప్రజ్ఞలో విలీనం చేసినటువంటి బుద్ధిని కలిగినటువంటి వారి స్థిత ప్రజ్ఞలై చైతన్యాన్ని స్వాధీనం చేసుకునేటటువంటి బ్రహ్మానుసంధానాన్ని బ్రాహ్మీభూత స్థితిని బ్రహ్మనిష్టని కలిగినటువంటి వారై తమను తాము ఎదిగినటువంటి వారై తానే లేనటువంటి పరమును చూచేటటువంటి ప్రయత్నాన్ని చేయమని అటువంటి పెద్దల ఆజ్ఞని పని గునుక అంటే నిజానికి బ్రహ్మనిష్యుడికి ఏ కర్తవ్యం లేదు మరి దేశికులైన వారికి అసలే కర్తవ్యం లేదు ఎరుకే లేని వారికి కర్తాలేడు కర్తవ్యం లేదు మరి ఎట్లా అంటే ఆ అశరీర గురువుని ప్రకటించేటటువంటి పనిలో ఉన్నానంట నేను ఒకటే పనిలో ఉన్నాను ఏ పనిలో ఉన్నానయ్యా అంటే ఎవరైతే లేక ఉన్నారో ఆ లేఖ ఉన్నవారు ఎలా ఉన్నారో ప్రకటించే పనిలో అది పని పూనుక అర్థం కాబట్టి అటువంటి అశరీర గురు సాంప్రదాయానికి సంబంధించిన పెద్దల ఆజ్ఞను అనుసరించి వారు నా ద్వారా ప్రకటన అవడానికి మాత్రమే నేను వాహకముగా ఉన్నాను నేను కూడా వాస్తవంకు ఆశర్నే అనేటటువంటి నిర్ణయాన్ని సదేశీ ప్రభువు ఇక్కడ సూచిస్తూ ఉన్నాను కాబట్టి ఆ స్థితి నుంచి చెప్పబడుతున్నటువంటి పద్యములు ఇవన్నీ ఒకవేళ చెప్పేటప్పుడు మరి బహిర్గతమైనటువంటి లేదా శాస్త్ర రీతులను అనుసరించి వాదభేదములను అనుసరించి అన్వయభేదములను అనుసరించి ఏర్పడినటువంటి సిద్ధాంత వైరుధ్యములను అనుసరించి ఒకవేళ అన్వయము దోషము ఏర్పడినప్పటికీ అలాంటి ప్రజ్ఞా విశేషం కలిగిన బ్రహ్మనిష్ఠులు ఎవరైనా వారు ఈ పరమును దర్శించి ఆ స్థితి ఈ కదార్ధములను తప్పప్పులు గనక ఏర్పడితే వాటిని దిద్దే ప్రయత్నం చేయమని చెబుతూ వాత్యార్థంగా నిజానికి మీ నడకలో గనక తప్పప్పులు ఏర్పడితే దిద్దుకోమనేటటువంటి సూచన కూడా చేసుకోండి ఎందుకంటే ఇది ఉన్నది ఇది ఉన్నది ఇది పద్ధతిగా వచ్చే పద్ధతి బ్రహ్మనిష్టం ఇది లేనిది ఇది లేనిది పద్ధతిగా వెళ్ళే పద్ధతి అచల పద్ధతి కాబట్టి ఇది పూర్తిగా తద్భిన్నమైనటువంటి పద్ధతి కాబట్టి తాను నమ్మిన ప్రతిదాని ఆశ్రయించిన ప్రతిదాని అధిష్టానం అనేటటువంటి ప్రతిదాని నిరసించగలిగేటటువంటి సామర్థ్యాన్ని పొందవలసినటువంటి అవసరం ఉన్నటువంటి మార్గం కాబట్టి పునరావృత్తి రహిత మార్గం కాబట్టి జనన మరణములు లేనివని నిరూపించే పద్ధతి కాబట్టి జాగ్రత్తగా తక్కువకులు ఏర్పడకుండా వెళ్ళాలి ఒకవేళ ఏర్పడినప్పటికీ ఆ శరీర గురు స్ఫూర్తి చేత దిగుకోవాలి వెనువెంటనే ఆ స్ఫూర్తి అనేటటువంటి దశలో ఉండాలి అనుక్షణము నన్ను మీ కటాక్షే క్షణములా వీక్షింపు చూడండి ఒక సభా విజ్ఞాపన అంటున్నారు తన యొక్క పరమ గురువుని పరమేశ్వరి గురువుని ప్రార్థిస్తూ కూడా ఉన్నారు ఏక అయ్యా మీరు అశరీరులై ఉన్నప్పటికీ మీ యొక్క కటాక్ష వీక్షణములు ఎల్లప్పుడూ నా ద్వారా ప్రసరింపజేయగలిగేటటువంటి అవకాశాన్ని ఇమ్మని అర్థిస్తూ ఉంటారు మీరే నా ద్వారా చూస్తున్నారని నేను చూడగలిగే శక్తి లేని వాడిని చూపు లేనివాడిని ద్రష్ట్రురహితమైనటువంటి వాడిని దృగ్రహితమైనటువంటి వాడిని దృశ్యరహితమైనటువంటి కాబట్టి దురదృశ్యములతో పని లేనటువంటి వాడిని ఏకంగా నాహమైనటువంటి స్థితిలో ఉన్నవాడు కాబట్టి నేనే లేని వాళ్ళను కాబట్టి ఎవరెవరైతే మహానుభావులైన అశరీర గురువర్యులందరూ ఉన్నారో వారందరూ నా ద్వారా ప్రకటితమై నా ద్వారా మీ యొక్క కటాక్ష ఈ బోధ ఆశ్రయించినటువంటి వారిపై ప్రసరించవలసినది మీ యొక్క దర్శనము చేత మీ యొక్క దృగ్దీక్షా బలం చేత మీరు చూసినటువంటి చూపు చేత వారిలో ఉన్నటువంటి ఆ జ్ఞానం పటాపంచలై వారు కూడా ఉత్తమమైనటువంటి జ్ఞానాన్ని ఉత్తమ పురుషుని యొక్క ప్రాప్తిని పొందేటటువంటి స్థితిని అందించమని సహాజ్ఞాపనగా మహాన్ భావనైనటువంటి పరమ గురువులను పరమేశ్వరి గురువులను నను మీ కటాక్షే క్షణముల వీక్షిం కూ అని ప్రార్థించాను ఆ స్థితి ఏంటండి పద్యములి ఇన్ని పద్యాలు ఆ స్థితి నుంచి చెప్తున్నాను చెప్పబడుతున్నవి చెప్పబడుట జరుగుతున్నవి నిజానికి మాట్లాడే ఈ రీతిగా నేను చెప్తున్నాను చెప్పబడటం జరుగుతుంది रीति का प्रत्यक्ष परोक्ष अपरोक्ष अने प्रयोगजे पे मद ने अंत प्रत्यक्ष ना द्वारा चपबड़दी परोक्ष जी अपरोम काबटी श्रुतल चपबड़ जी अहर्षि मेन ना लेवर पड़ी अंसलंटे प्रत्यक्ष परोक्षा सापेक्ष अहम ओक प्रभावशील बिंब प्रतिबिंप अहम रही पद्धति चपब जी दी अग्नि सूत्र प्रधानमंत्री अग्निमीडे पुरोहित अनेक सूचना अंत ఎవరి చేతైనా సరే ఈ సమాజంలో ఏ రకమైనటువంటి ఔన్నత్యాన్ని ఉద్ధరణని మానవ కళ్యాణ కార్యక్రమం ఏదైనా జరుగుతూ ఉన్నట్లుగా గాని జరిగినట్లుగా గానీ చక్కబడినట్లయితే అదంతా కూడా అగ్ని యొక్క ప్రభావం చేత మాత్రమే జరుగుతున్నది ఈ అజ్ఞావల్కుడు అంటాడు అజ్ఞావల్క జనకు సమాధానం మానవుడు దేనిని ఆశ్రయించి ఈ బ్రహ్మము నెరవగలడు పరము నెరవగలడు అని ప్రశ్నిస్తే ఉద్గీత ఉద్గమనము ఉత్క్రమణము చేయడానికి అనుకూలమైనటువంటి అగ్నిని స్వాధీనం చేసుకోవాలి అంటే ఉదాహరణ వాయువు ఎవరికైతే స్వాధీనమై ఉంటుంది వారు మాత్రమే ఉత్క్రమణ చేయగలిగేటటువంటి సమర్థం అది వాక్ ప్రారంభమై ప్రజ్ఞాసమయం అనుకుంటుంది పంచగగన పద్ధతిగా లయమార్గం ద్వారా అగ్ని స్వాధీనమైనటువంటి వారు ఉంటారు అయితే లౌకికమైనటువంటి పంచాగ్ని విద్య కూడా వాచ్యార్థంగా అగ్ని విద్యగా చెప్పబడుతున్నప్పటికీ యథార్థమైనటువంటి దహర విద్యగా చెప్పబడుతున్నటువంటి లక్షణం ఏదైతే వారికి చిదగ్ని స్వరూపం కూడా चलने वे आ चिशक्ति स्वाधीन परचारैतन्य स्वाधीनता कभी वारा वारे पुरोनवो कल्याण तरफ अशरीर गुर सांप्रदाय पद्धति विवरी वोटी ये ग्रंथम्रंथराजमे काव्यू मानव लोक कल्याण निवेदी विद्युत व्यर्थ मैं अवी కాలాగ్ని స్వరూపముగా కాలములో ఎక్క నవుతూ ఉంటుంది వాటికి కర్త లేదు కర్తవ్యము కాబట్టి వాటికి పంచభూతములు ఉన్నంతకాలము కల్పాంతము వరకు కూడా వాటి యొక్క ప్రభావం పనిచేసుకునే ఉంటుంది అనేటటువంటి నిర్ణయాన్ని చెప్తూ పద్యములి తపపుడూడని అనేటటువంటి సూచనని కాలాగ్రి కొరకు సూచిస్తున్నాను మీరిబడి ప్రార్థించలా పరుసము నీను మిట్ల నూనె స్వర్ణము చెయ్యమని తనకై సన్నిధమందు అనువణమి మనవి పాలిమణి లేఖ తల్లి తనకై పాలిమ్మని లేగ తల్లికి తనకై తాని చూ దయచేసి తా సూచన ఇందులో చెప్పబడింది మీరివి దిద్దుడని పనిబడి ప్రార్థించనేలా పరుసను నినుమిట్లను స్వర్ణము చేయమని తనకు తాను సన్నిధానమనుంటే తెలుపుడి అనుమానమింటే మన విదేశునే పాలిమని లేదా తల్లికి తనకై తానించును దయచేసి ఆ సన్నిధానం అనుంటే తెలుపుడి అనుమానం ఎదుగుంటే రెండు ఉపమానాల ద్వారా ఒకే పద్యంలో స్పష్టంగా అందించేస్తున్నారు ఇంతకీ పైపద్యంలో మిమ్మల్ని అందరినీ విని మీరు ఆ అశరీర గురుకృప కలిగినటువంటి వారు అయితే తక్కువ కదా ఇలా ప్రార్థించడం ఎందుకు అని మీరు అనుకుంటున్నారేమో రెండు ఉపమానాల ద్వారా చెప్పే ప్రయత్నం చేస్తున్నాను పరుసవేది అంటే అర్థం ఏమిటంటే ఈయను బంగారంగా మార్చగలిగేటటువంటి ఎలా అవుతుంది అంటే ఆ పరుసవేది అనేటటువంటి విజ్ఞానం ఉన్నటువంటి వాళ్ళు ఈయను బంగారంగా మార్చగలుగుతారు ఎట్లా మారుస్తారయ్యా అంటే ఏమి ప్రక్రియలు ఉండవు నాయన దాని పక్కన దాన్ని పెడితే చాలు ఇది అది అయిపోతుంది అన్నారు అది అలా సాధ్యం అండి అన్నారు అది అవుతుంది అయ్యా ఇంకో ఉపమానం చెప్పారు లేగను తల్లిని పాలిమ్మని అడగరు ఆ లేగను చూస్తూనే తల్లికి మాతృత్వం ఉప్పొంగుతుంది హృదయంలో క్షీణధారలను వర్షిస్తుంది ఆ లేఖ యొక్క స్పర్శ చేత ఆమెలో మాతృత్వం దానిని పోషించగలిగేటటువంటి సామర్థ్యం ఆ తల్లి యొక్క గోమాతలో ప్రకటితమవుతుంది ఎలా ప్రకటితమైనా ఆ లేగ యొక్క సన్నిధానం చేత ఆ గోమాత ఎదు ఆ జగజ్జనని యొక్క లక్షణమైనటువంటి మాతృత్వం వర్షించింది శిరదారులు వర్షించింది ఆ జీవి పోషించబడి ఇదయా సన్నిధానం అంటే అని చెప్పి ఊరుకున్నారు ఇంకేమంటున్నారంటే తెలుగుడి అనుమానం ఎందుంటే అని గురించారు రెండే ఉపమానాలు చెప్పి మీకు ఏమైనా సందేహం ఉంటే ఇప్పుడు చెప్పండి అంటున్నారు పెద్దల వాక్యాలు రెండంచుల కథలు చాలా జాగ్రత్తగా అన్వయకరమని తెలుసుకోకపోతే అవి విపరీతార్థాలు ఇచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి మహర్షులైనటువంటి వారు బ్రహ్మర్షులైనటువంటి వారు పరములు ఎదిగినటువంటి వారి మాటలను చక్కగా విచారణ చేయవలసిన అవసరం నిజానికి పరుసవేది అనేది లేదు అదొక భ్రాంతి కాహా ఈ పరుసవేది అనేటటువంటి ఉపమానం అనేక శాస్త్రాలలో అనేక పురాణాలలో చెప్పబడుతుంది ఇది అసాధ్యం అని విజ్ఞాన శాస్త్రం నిరూపించింది हार लोहम पकन उतमात्रे प्रक्रिया द्वारा ई लोहा आ लोहमीदूत वेयवु आहमद वेयवु अटे तक स्थाई लहमे स्थाई लहमय कंडक्टिवटी एलक्ट्रा कंडक्ट असरी अयनजे अने प्रक्रिया द्वारा ఈ లోహాన్ని ఆలోహంగా పూర్తవేయచ్చు అనేది ఒక ప్రక్రియ రెండో పద్ధతి ఉంది అదేమిటంటే భూగర్భంలో భూమి ద్రవస్థితిలో ఉంటుంది నిజానికి ఏవైతే ఏమంటారు దాన్ని మూలకాల పట్టిక నూట పదమూడు నూట ఇరవై రసాయన శాస్త్రాన్ని ఆ మూలకాల పట్టిక టేబుల్ లో ఉన్నటువంటి మూలకాలన్నీ కూడా ఎట్లా వచ్చినాయి అని ప్రశ్నించింది అవన్నీ భూములు వెట్టకాయి సూర్య విస్ఫోటనం ద్వారా నక్షత్ర శకలాలలో గ్రహ శకలాలలో ఉన్నటువంటి ఆస్ట్రాయిడ్స్లో ఉన్నటువంటి గ్రహాల మీద ఉన్నటువంటి అనేక విశ్లేషణలు చేయగా ఆ విస్ఫోటన కాలంలో ఆయా మూలకాలన్నీ కూడా సూర్యుడి ద్వారా గ్రహాలతో గ్రహ సకలాలతో సంక్రమించింది కాబట్టి ఇవన్నీ ఆవిరి రూపంలో ఉష్ణ రూపంలో ద్రవ రూపంలో నిరంతరాయంగా మండిపోతూ కనబడుతున్నటువంటి సూర్యుడిలో ఉంది అక్కడికి అక్కడికి ఇప్పుడు మనం ఎంత దూరం ఆలోచించడం మొదలు పెట్టామంటే ఇతర గ్రహాల మీద ఉన్న బంగారం మా గ్రహం మీదకి తేవడం మన గ్రహం మీద బంగారం చాలా విలువైంది కదా అక్కడ బంగారం వజ్రాలు కనబడుతున్నాయి కదా ఆ బంగారం వజ్రాలు పట్టుకుని ఇక్కడ కొట్టుకొచ్చేస్తే ఆ సంపద అంతా మందయిపోతే మనమే ప్రపంచ ఆధిపత్యం చేసేయొచ్చు కదా అనే ఆలోచనలు చేస్తూ ఉన్నటువంటి కలికాలపు ఆలోచనలు కూడా ఈనాడు ఉన్నాయి ఈ గ్రహం చాలా మానవుడికి వేరే గ్రహాల మీద ఆస్తిపాస్తులు కూడా నావేనని చెప్పుకునే దశకి మానవుడు ఎరిగిపోయి ప్రపంచాధిపత్యం కోసం అరులు శాస్తూ ఈ కాలంలో పరుసవేది గురించి మరలా ఇక్కడ స్పర్శిస్తూ దేని స్పర్శ మాత్రం చేత సన్నిధానం చేత ఇను బంగారం అవుతుందో అంటే శిష్యుడు ఇనుము గురువు గారు బంగారం నిజానికి అడిగారు అట్లవుతున్నా గురువు గారు సూర్యుడు శిష్యుడు నిస్తేజమైన గ్రహం ఈ నిస్తేజమైన గ్రహం ఆ గురువు గారి యొక్క విస్ఫోటనం వల్ల ఏర్పడింది అనేటటువంటి నిర్ణయాన్ని నాయనా जन्म लोग आर कर चेत शिष्युड़ आफूर्ति वाल शिष्युविबिंदु प्रभाव चेत अन ब्रह्मांड चैतन्य व्यापक अणुस्वरूपम अट्बिंदु समूह अंदया नी प्रकाशिस्वरूप చిదగ్ని స్వరూపుడు సత్స్వరూపుడు నిజానికి సదస్వద్రహితమైనటువంటి దానిని తెలుసుకోగలిగిన అధికారి అనేటటువంటి ఉత్థానము ఔన్నత్యము మీలో లేవనెత్త ప్రయత్నం చేసుకుంటాం ఇది పలుసవేనంటే ఏ మహనీయుని యొక్క ఏ మహానుభావుని యొక్క నీలో జ్ఞానం నీ వల్లం ఉప్పొంగుతుందో నీ హృదయం హర్షాత్ రేఖములతో ఉప్పొంగి జ్ఞాన సముద్రములను మునకలు వేస్తుందో నీలో సాక్షిత్వం ప్రభవిస్తుందో महनीयम तपोभूमशारण्यम अरुणाचल कन्याकुमारी अग्रम हिमालय भूमि आया क्षेत्र निक्षिप्तमें तपोभूम तापस वारी परुषदि ओक ज्ञा वारी सन्नी आशर महर्षुल या शरीर पुषुल या शरीर सदुरमूर्त ओक सनिधा ఈ రకమైనటువంటి ఔన్నత్యాన్ని ఈ రకమైనటువంటి చిన్నాద చిద్బిందు లయస్థితిని పొందగలిగేటటువంటి ఐక్యతాసిద్ధిని అందించగలిగేటటువంటి మహనీయమైన క్షేత్రములు ఉన్నటువంటి భారతనియందు ఈ జ్ఞానం ఎంతో విశేషంగా ఇది మొదటి ఉపమానానికి వివరణ ఇక రెండవ ఉపమానం అయ్యా నాకు ఏమి అర్హత ఉందని తమరు నాకు జ్ఞానాన్ని గుహించబడుతున్నారు అనేవి శిష్యుడికి ప్రశ్న వచ్చిందోమాత తన యొక్క లేగ దొడకి ఇవ్వాలి అని దానిని చూడగానే మాతృత్వం ఉంది క్షీరధారలను వర్షించింది మన కళ్ళ కనబడుతున్నటువంటి యథార్థ సంఘటన ఇది కేవలం గోమాతనే కాదు ఉపమానానికి గోమాతని చెప్పారు ఎందుకు గోమాతని చెప్పారంట కూడా లక్ష్యార్థం వేరుగా సముద్రం నుంచి ఉత్పన్నమైనటువంటి క్షీరసాగర మధన కాలంలో ఉత్పన్నమైన వాటిలో కామధేను ఒకటి ఆ యొక్క లక్షణాలు గోమాతలో ఉన్నాయి सर्वकाम यह संकल्प मंत्रेत यह शुरू कल काम निजा की क्षीरसागर मधन में व्यक्तमें चबड़न दे दू वस्तु अवनिड़ू परमात्म भगवदी युद्ध चुनाव विभूति योग सदृश अंत ब्राह्मीभूतम शक्ति दैवीशक्ति वी अंदर शुद्ध सात्विक लक्षणा मन में प्रचोदन चये समर्थम क्षीरसागर मधन में उत्पन्न अच्छे जरूर निजा की क्षीरसागरमी हृदय में अंदर मधन दईवास संपत्भाग योगबे लक्षण ले अंदर मंदरगिरी पर्वतमूल्ड अभिमान जीवे वा की प्राणशक्ति यह संज्ञारूपकूचन द्वारा नी हृदयांतर्गत मैं मधन ब्रह्मटकू परमेरक नीचे चेट साधन विचारण तपन तपस्त बोध प्रयत्न क्षीरसागर मथन आ मथनम द्वारा नी लतिभाशील दैवी स्थित उव्य संपदक సమావిష్టమై ఉన్నటువంటి లక్షణములతో ఉన్నటువంటివన్నీ నీ ఎదురు ప్రభవిస్తాయి ఆయా లక్షణముల చేత నీవు శుద్ధ సాత్వికమైనటువంటి స్థితికి చేరి సుర్యనిష్ఠుడు అవుతున్నావు అని చెప్పడం ఉద్దేశం ఈ రీతిగా చెప్పబడేటటువంటి క్రమంలో అంటే భూమండలం మీద చూస్తే నాలుగు విధములైనటువంటి సృష్టిలో ఉద్భిజములు జరాయుజములు శ్రేదజములు అండజములు ఈ నాలుగింటిలో జరాయుజములకు పాలు ఇవ్వగలిగేటటువంటి శక్తి ఉంది అంటే మేమల్ అంటారు అన్నమాట క్షీరదములు జాతి ఈ క్షీరదములు అనే జాతికి అన్నిటికీ కూడా సన్నిధానం చేత వాటి వాటి పిల్లల యొక్క సన్నిధానం చేత వాటికి క్షీరమును స్రవింపజేసేటటువంటి మాతృకాగణ విశిష్టత ఉందన్నమాట వాటి యొక్క హృదయాలలో ఆ మాతృకాగణం యొక్క బలం పనిచేయడం వలన అవి క్షీరాన్ని స్రవింపజేసి ఎక్కువ కాలం జీవింపజేయగలిగేటటువంటి జీవులని అవి ఉద్భవింపజేస్తున్నాయి ఇవి ఒకదానికంటే మరొకటి విశేషమైనటువంటి ప్రతిభావంతము ప్రజ్ఞా విశేషము కలిగిన చైతన్య వికాసం కలిగినటువంటి జీవుల్ని ఈ క్షీరాది ద్రోలేటటువంటి అభ్యాసంలోనే వాటిలో ఉన్నటువంటి మనో బుద్ధి వికాసం ఏర్పడుతూ ఉన్నాయి కాబట్టి కూడా ఈనాడు ఆ తల్లిపాల విశిష్టతని బోధించేటటువంటి పనిని వైద్య ఆరోగ్య శాఖ కూడా చేపడుతుంది ఒకనాడు మన సంస్కృతిలో అంతర్భూతమై పిల్లవాడు తాగినంతకాలం పాలు ఇవ్వవలసిందే తల్లి అనే నియమం ఏర్పాటు చేశారు ప్రత్యేకమైనటువంటి అనారోగ్య కారణములు ఉంటే తప్ప కానీ శరీరగతమైనటువంటి తాత్కాలికమైనటువంటి అందం ఆకర్షణనేటటువంటి బలపడిపోయి అహంకార అభిమానములు బలపడిపోయినటువంటి ఈనాటి యాభై సంవత్సరాలలో ఈ రకమైనటువంటి నియమాలను ఎన్నింటి ఎన్నింటినో ఉల్లంఘించినటువంటి మాతృదేవతామూర్తులు కేవలము భౌతిక వృద్ధినే వృద్ధి భౌతిక సుఖాన్ని మాత్రమే సుఖమనుకునేటటువంటి భ్రాంతికి బలంగా లోబడినటువంటి వాళ్ళలో ఈ మాతృకాగణ విశేషం దివ్యత్వం లోపించిపోయి కేవల శరీరమాత్రంగా మాత్రమే జీవించే దేహాత్మత ఆదాత్మ్యత చేత జీవిస్తున్నారు ఇది కళ్ళకన ఉన్న సత్యం అయితే ఇక్కడ చెప్పబడుతున్నటువంటి ఉపమానం చాలా విశేషమైనటువంటి ఉపమా ఇది ఎటువంటిదంటే జగజ్జనని ప్రతిబింబించేటటువంటి ఉపమానం అంటే ఏకకాలంలో కామేశ్వరి కామేశ్వరులుగా గురువు ఉన్నాడు అని చెప్పడం అంటే గురువు ఎన్ను తల్లి తండ్రి ఇద్దరూ కూడా మూర్తిభవించి ఉంటారు ఏక కాలంలో తల్లి తండ్రి అనే రెండు పాత్రలని పోషించగలిగేటటువంటి సమర్థుడైన వాడెవడో వాడే గురు అంటే శిష్యుడు ఆశ్రయించినటువంటి స్థితిని బట్టి తాను జగజ్జననిగా వ్యవహరించి ఆ ధర తొలగించడానికి కావలసినటువంటి దైవీ సంపత్తిని అందించేటటువంటి జగజ్జననిగా కూడా పనిచేస్తాడు ఏకకాలంలో चिशक्ति स्वाधीन पचुक मह महिमा सद्गुमूर्ति निज गुरमूर्ति परम गु परमष्ठि गुर वाटा की अति गछति अनेबेटा परमेश्वर आ गुए पार्टी అర్ధనారీశ్వర తత్వం అయినటువంటి పరమేశ్వరి పరమేశ్వరుడు శివా శివశక్త్యైక రూపిణి అని లలితా సహస్రనామంలో చిట్ట చివరి నామం ఆ శివా శివశక్త్యైక రూపిణి అనే రెండు లక్షణాలని ఏకకాలంలో కలిగి ఉన్నటువంటి మహానుభావుడైనటువంటి పరమేశ్వరుడైనటువంటి పరమ గురు యొక్క సన్నిధానం చేతనే మేము దాన్ని పొందగలుగుతున్నాము మరి वार सन्निधान उल्टे अभी नीलो आनंदा प्रभव आनंद दिव्यानंद आत्मानंद ब्रह्मानंद साक्षिग साक्ष्यतीतरी आनंद यह पेरना पे आनंद लक्षणा की चटर आनंद रहा अहम रही, रही तुरी नगेट ओके अद्दे साध्य बल अट्ठे साध्य बल के मौन व्याख्या अंवल वी बोधाने वारी साध्युट ब्रह्म निष्ठी वृद्धा प्रयोग तो दक्षिणामूर्ति साध्य बल चेतनेर सूचि मौन व्याख्या प्रकटित्रह्म కుర్షిష్టా సృశిగణై ఆవృతం బ్రహ్మనిష్టై ఆచార్యేంద్రం కరకలిచిముద్రమానందరూ స్వాత్మా రామం మువదనం దక్షిణా ఇటువంటి సాన్నిధ్యములంచేతనే నిన్ను దాటించగలిగేటటువంటి సమర్థుడైనటువంటి పరమ గురువు ఎవరైతే ఉన్నారో నిజ గురువు ఎవరైతే ఉన్నారో ఆశ్రయం చేత నీవు సకల కర్మలను సంస్కారములను భవబంధములను మాయను భ్రాంతులను భ్రమలను ఇత్యాది అయినటువంటి అనాత్మ విశేషాలను కూడా దాటగలిగేటటువంటి సామర్థ్యాన్ని సాన్నిధ్యవలం చేత ఈ రెండు ఉపమానాలుగా ఒకటేమో కామధేను యొక్క క్షీరవర్షం మతృస్వరూపం సంకల్ప సిద్ధి రెండవది పరుసవేది యొక్క సాన్నిధ్య ప్రభావం చేత ఏర్పడినటువంటి సువర్ణ ఈ రెండు ఉపమానాలని అందిస్తూ అర్ధనారీశ్వరతత్వంగా పరమేశ్వరి పరమేశ్వరుల స్వరూపమైన శివా శివశక్తిక రూపిణిగా త్రిపురా సుందరి త్రిపుర హరుల ఐక్యతా సిద్ధి యొక్క పరమ గురు పరశివస్వరూపాన్ని నిరూపిస్తూ నిర్ణయిస్తూ ఉన్నటువంటి ఈ శ్లోకం ఈ కథార్థం చాలా విశేషమైనటువంటి కందార్థం ఇటువంటి గురుకరుణను పొందాలనేటటువంటి ఆశ్రయాన్ని పొందాలనేటటువంటి వసిషు నది స్ం శ్రీగరువ్యో నమ నమదో నమ్ ఓం నా ఓం నమే సహనాభవత్ సహనోనక్ సహవీ కరై తేజస్వి నవీతమస్ విషావహై ఓ శా శాంత శాంతి హరిభ్యో నమో